అవధానంలో బాపు బొమ్మ దాదాపు ఇరవై సంవత్సరాల నాటి విషయం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అష్టావధాని శ్రీ నరాల రామిరెడ్డి గారు హైదరాబాదులో అష్టావధానం చేస్తున్నాడు అష్టావధానం చేస్తున్నప్పుడు దత్తపది అంశంలో పృచ్ఛకుడు ఓ చిత్రమైన దత్తపదిని ఇచ్చాడు అవధాని గారు అయ్యా ఒక అబ్బాయిని పెళ్లి చూపులకు రమ్మని పిలిచారు ఉదయం వెళ్లాలి ముందు రోజు రాత్రి ఆ అబ్బాయి అమ్మాయిని ఊహించుకున్నాడు కలలో ఆ అమ్మాయి నడ్డిముక్కు మెల్లకన్ను గూనివీపు గార అట్లా కనిపించింది ఉదయం పెళ్లి రమ్మంటే ససేమిరా రానన్నాడు విషయం తెలుసుకున్న పెద్దలు అబ్బాయితో నీకు నచ్చితేనే పెళ్లి చేసుకుందువు గాని ముందు అమ్మాయిని చూడు కలలు నిజమవుతాయా అన్నారు అబ్బాయి వెళ్లి అమ్మాయిని చూశాడు కలలో చూసిన దృశ్యానికి పూర్తి భిన్నంగా ఉంది ఆ అమ్మాయిగా ముచ్చటగా ఉంది అవధాని గారు ఇప్పుడు మీరు నడ్డిముక్కు మెల్లకన్ను గూనివీపు గారపళ్ళు అనే పదాలతో బాపూబొమ్మ లాంటి ఆ ముద్దుల గొమ్మని వర్ణించండి అన్నాడు అప్పుడు అష్టావధాని నరాల రామిరెడ్డి గారు ఆ దత్తపతితో బాపు బొమ్మను వర్ణిస్తూ ఓ అందమైన బాపు బొమ్మ లాంటి పద్యాన్ని బాపు బొమ్మపై చెప్పారు ఆ పద్యాన్ని వినండి సొగసున సాటిరావనుచు సొంపుల సంపెగ నడ్డి సొగసున సాటిరా వనుచు సంపెగ నడ్డి ముకు కొల్గ విల మోహపడం జగమల్ మిట్టి పడే మోహపడం జగమ కన్ నిగనిగలాడే మబ్బువలే నీలి కురుల్ సబూనిరుల్ సబగూని పండ్లు వదనమున వెల్గెను చిన్ని కన్నెకు ఈ రకంగా అద్భుతమైనటువంటి ఆ దత్తపద యొక్క పూరణ నడ్డి ముక్కు మెల్లకన్ను గోనివీపు గారపొడ్లు అనే పదాలతో బాపు బొమ్మ ఆ ముద్దల గుమ్మను అందంగా వరణించారు అవధాని శ్రీ నరాల రామిరెడ్డి గారు